ఉండగలుగుతున్నావా కనీసం అక్కడ దాకా రావాలి అబ్బో మొహాన్ని అద్దంలో చూసుకోకుండా కుదరదండి బాబోయి ఆ మోహన్ నేను చూసుకోపోతేనేట అది బాగున్నానో లేదా నాకేమన్నా తెలియాలి కదా పక్క వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి మన మోహన్ దేంతో మొదలైతోంది మొహాన్ని అద్దంలో చూసుకోవడంతోనే మొదలవుతుంది చూడండి ఎక్కడ ఏ ఆశ్రమాలలో అద్దాలు ఉండవండి బాగా గుర్తుపెట్టుకో ఎక్కడికైనా ఆశ్రమాలు వెళితే అద్దాలు వెతికితే అద్దాలు కనపడవు ఏ ఎక్కడ ఏ గదిలో కూడా అద్దాలు కనపడవు ఎందుకని అంటే మన మోహాన్ని పోగొట్టడమే ఆశ్రమాల యొక్క మొదటి ప్రాధాన్యం అందుకని మోహన్ చూసుకోవాల్సినంత అవసరం లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన మోహాన్ని పోగొడతాయి అనమాట సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం అట్లాగే ఆశ్రమాల్లో బిరువలు ఉండవు ఏ గదిలోనూ బిరువలు ఉండవు ఎందుకు ఉండవండి దాచుకోవడానికి ఏముంది అక్కడ వచ్చేవాడు రెండు జతలు బట్టలతో వస్తాడు ఓ జత కట్టుకుంటాడు జత ఎదురుకుండా పెట్టాడు వెతుక్కునే పని లేదు దాచుకునే పని లేదు ఏమైందిప్పుడు నిస్సంగత్వం ఏ గొడవ నిర్మోహత్వం చూడండి మానవ జీవితంలో రెండు సహజమైన లక్షణాలు ఉండాలి సంగత్వ సదనంలో నుంచి బయటపడాలంటే తప్పక సత్సాంగత్వం చేయాలి సత్సాంగత్యం చేశాను అంటే సత్సంగత్వం చేశాను అంటే సత్సంగా నిర్వహించానంటే నీలో రెండు పరిణామాలు రావాలి ఏమిటది నిస్సంగము నిర్మోహము అయిపోయింది అప్పుడు ఇక నేను సంగత్వ సాధనం ఏం చేయలేదు ఫినిష్ నిర్మోహం వచ్చేస్తే ఏమైపోయింది నిశ్చలతత్వం ఇంకా పర్వాలా శివత్వం వచ్చేసినప్పుడు ఈశ్వరత్వం వచ్చేసినప్పుడు నిర్మోహి ఈశ్వరుడు అయిపోతాడు ఎందుకని వాళ్ళేం అంటది గారు ఏవాడిని అంటేదేం లేదు వాడి మీద నువ్వు తేనె పోయి పంచామృతాలు పోయి ఏది లేదు చెడ్డ చివరికి ప్రపంచంలో ఉన్న ద్రవ్యాలు పోయి ఏమి నిర్మోహి అయ్యా నువ్వే బాబోయ్ దేవుడు రారా నేను దేవుడిని అంటా వింటారా కూడా ఒక అది కూడా అంటుకోవడమే నేను దేవుడి కూడా కాదు ఎందుకని మహాదేవుడు ఇప్పుడు దేవుడు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు అయినా ఇంద్రియాధిష్టాన దైవం అయిపోతాడు ఇప్పుడు నేనెవరిని మహాదేవుడు ఒప్పుకోను నేను నేను దేవుడు అంటే ఒప్పుకోను ఎందుకని నాకు నాకే అర్థమైపోయింది నాకు నాకే తెలిసింది నన్ను నేను తెలుసుకున్నాను నాకు నాకే నిర్ణయం అయింది ఎవరు నేను మహాకారణం మహతత్వం మహాదేవుడు మహాదేవ మహాదేవ అని ఒక మామయ్య గారు ఉన్నారు శివానందం గారు వారి పేరు వారిని ఎవరిని సంబోధించిన మా చిన్నప్పటి నుంచి ఓహ్ వెరీ ఎర్లీ చైల్డ్హుడ్ నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి పరిచయం ఆయన అప్పటి నుంచి ఆయన అందరినీ ఒకటికే సంబోధన మహాదేవ మహాదేవ కాబట్టి మానవ జీవితంలో సాధకులందరూ తప్పక ఏ స్థితిని పొందాలి ఆ హలాహలమును భరించినటువంటి మహాదేవ స్థితిని పొందాలి ఆ మహత్తత్వ స్థితిని తెలుసుకోవాలి ఆ మహాకారణ స్థితిని తెలుసుకోవాలి ఆ మహాదేవుడుగా ఉండాలి ఏమిటయ్యా ఆయన గొప్పతనం మొత్తం సృష్టి మొత్తాన్ని దగ్ధం చేయగలిగిన హాలాహలాన్ని వివరిత ఈ మొత్తం సృష్టి వెళ్ళిపోతుంది దాని దెబ్బకి ఇక సంగతం లేదు నిస్సంగత్వం లేదు అక్కడ అన్నీ ఒకేసారి ఇలాగా ఏది ఏమీ లేనప్పుడు ఏదైతే ఉందో అది మహత్తత్వం ఇప్పుడు నువ్వు చెప్పుకున్న పంచభూతాలు పంచతన్మాత్రలు సావర జంగ ఆత్మ కాదు ఎనిమిది వందల కోట్ల మానవులు దేశాలు ఎల్లలు ప్రజలు జీవనాలు సాధనలు నిశాస్త్రాలు సిద్ధాంతాలు రాద్ధాంతాలు గుళ్ళు గోపురాలు యోగాలు యాగాలు ఓహో మన ప్రపంచం గురించి అంతా ఇంత ఇదంతా సంగత్వ సదనమే దీంట్లో ఎక్కడ ఆగిపోయినా సరే అదంతా సంగత్వ సదనమే ఎక్కడన్నా ఆగిపో ఏ గడప దగ్గర ఆగిపోయినా సరే అది నీ సంగత్వ సదనం ఏం చెయ్యాలయ్యా ను సత్స్వరూపుడు అని తెలుసుకో ను జ్ఞానస్వరూపుడు అని తెలుసుకో నువ్వు ప్రకాశ స్వరూపుడు తెలుసుకో నువ్వు ఆనంద స్వరూపుడు తెలుసుకో నువ్వు చైతన్య స్వరూపుడు అని తెలుసుకో సత్సాంగత్వం అది సత్సంగత్వం అంటే ఏది విచారణ చేసిన ఏ ధ్యానం చేసిన ఏ జపం చేసినా ఏ సాధన చేసినా అన్ని సత్సంగంలో భాగమే ఏమండి నేను మహానుభావుని ఆశ్రయించానండి తిరుపతిలో ఉన్నానండి లేదు జిల్లేళ్ళ ఉన్నానండి లేదు కాశీలో ఉన్నానండి అయోధ్య మధుర మాయి కాశీ అమ్మాయ కాశీ కాంచి సప్తైతే మోక్షదాయిక పురి ద్వారవతి చైవ సప్తయితే మోక్షదాయిక చిన్నప్పుడు చెప్పారు ఆయన ఏడు మోక్ష ఉన్నాయి ఎప్పటికైనా సరే ఏడు మోక్ష పఠనాలు ఉండవు ఏంటండి వై సెవెన్ వై నాట్ ఎయిట్ ఎనిమిదిలో ఎందుకు లేదు ఈ ఏడు నిర్ణయం చేసేవాడు ఆ ఎనిమిదిలో లేడు కాబట్టి అష్టమ గర్భంలో వచ్చాడు పరమాత్మ పరమన్న శబ్దం ఆ ఎనిమిదితో ముడిపడిందండి ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సప్తైతే మోక్షదాయిక ఈ ఏడు పట్టణాలు మోక్షాన్ని ఈ మోక్ష ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అన్ని దేశాలలో కూడా భోగ పట్టణాలు భోగవతీ పట్టణాలు చాలా ఉన్నాయి భూమండలం అంతా తిరిగితే